దీపర్ చేయండి పరిష్ద్ర ప్రేమల దేవా కృపలంతండి తేమ యశు ప్రభ మీకే లెక్కలని బంధనాన్ని కృతజ్ఞత స్తోతులు స్తోత కళలియ రజ పరిష్ఠుద్ర ఒక వందనములు తండ్రి జీవం దేవానికి వందనలు తండ్రి సర్వశకర్త సర్వాధికారులు వందనలు తండ్రి దేవాయశు ప్రభ మరింత మంచి సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయశుప్రభ అదే విద్యగా ప్రభ మరి మార్నింగ్ రూపాయి వరకు కూడా ప్రభ మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు ప్రభ దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయశు ప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయశు ప్రభ మేమేమి ఎలాంటి ఎట్లా జీవిస్తున్నామో ఎట్లా ఎవ్రీడే ఉంటున్నామో ప్రభ మరి ప్రతి ది సమస్త ఎదిగిన దేవుడు కాబట్టి ప్రభా ఏస మా తప్పిదంలే మనం క్షీణించండి తండ్రి మా ప్రతి పాపము శాపముంటే కడిగి వేయండి తండ్రి దేవా ఏసే ప్రభా మరి పరిశుభ్రం జీవించటకు తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి చెతమకు నడిపింటూ దాయిచండి ఏసయ్యా నీకే వదనాలు తండ్రి దేవా ఏసయ్య లోకంలో ఎక్కడ చూసిన ప్రభ గలిబెలి తండ్రి ఎక్కడ చూసినా కానీ ప్రభా చాలా ఘోరాలు జరుగుతున్నాయి ప్రభా అయినా కానీ ప్రభ అలాంటి పరిస్థితుల నుంచి కూడా ప్రభ మీరు ప్రభ మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క రెక్కల కింద తండ్రి దాన్ని బట్టి నీకు తండ్రి నీ యొక్క ముద్రించుకున్నందుకు నీకు వందనాలేఖా రజా నీకే స్థూతం నీకే వందనములు తండ్రి కృతజ్ఞతలు తండ్రి దేవా ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా మళ్ళు ప్రార్థిస్తున్న తండ్రి నీ యొక్క మా మధ్యలో జరిగించండి రాణి బిడ్డ అందరినీ రప్పించండి ప్రభ గాల మీసుకునే సందరికి అదే రీతిగా తండ్రి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవాయేశు ప్రభావం మరి మేము కూడా ప్రభావం నిన్ను ప్రభా మంచి పూర్తిగా స్తుతించి ఆరాధించాల ప్రభా దేవాసూ ప్రభావ మరి మీరు ప్రభావ పాట ద్వారా మెయికుందండి వాకు చెత మీరు మాతో మాట్లాడండి ప్రతి బిడని సరికి పరిశుద్ధాత్మ చెత నడిపించి మా అందరికీ అనుగ్రహించి ప్రభా ఆం అంతా మీరే తోడైనా ఈ శుక్ర సు నాభంలో ప్రార్థించడం థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ బ్రదర్ మీరు పాట పాడతారా స్మృతి కీర్తనలకు పాత్రుడైనా నిత్యుడైనా యసు దివ్య నామం స్మృతి కీర్తనలకు పాత్రుడైనా నిత్యుడైన ఎసు దివ్యనామం స్ల మధ్యన వాసము చేయు పవనుడేశుని స్తుతించేదము ఆహా అద్భుతమే ప్రభు నడుపుదల ఆనందమే పరమానందమే కృతజ్ఞతతో హృదయము పొంగుచుండే స్తుతి చెల్లించి పాడెదం హల్లెలుయా కృతజ్ఞతతో హృదయము పొంగుచుండే స్థుతి చెల్లించి పాడెదం హల్లెలుయా గతమందు మందు కను పాపవలే గంచెను మనలా కరుణతోడా గత మందు కను పాపవలే గంచెను మనలా కరుణతోడా ప్రభుని నమ్మి జీవించుటకు కృపను సగిన ప్రభు స్దము ఆహా అద్భుతమే ప్రభు నడుపుదల ఆనందమే పరమానందమే పరమానంద మే కృతజ్ఞతతో హృదయం పొంగుచుండే స్థుతి చెల్లించి పాడెదల్లెలుయా కృతజ్ఞతతో హృదయం పొంగుచుండే స్తు చెల్లించి పాడెదం హల్లెలుయా అగ్ని మధ్యను నడచినను అగదచలముల దాటినను అగ్ని మధ్యను నడచినను అగద జలముల దాటినను అగ్ని వంటి శోధనలధికమైన జయము సగిన ప్రభు స్థుతించేదము ఆహ అద్భుతమే ప్రభు నడుపుదలా ఆనందమే పరమానందమే కృతజ్ఞతతో హృదయం పొంగుచుండే స్తుతి చెల్లించి పాడెదం హల్లెలుయా కృతజ్ఞతతో హృదయం పొంగుచుండే స్థుతి చెల్లించి పాడెదం హల్లెలుయా వంచలు తీర్చుట కరుదెంచు ఎసుని రమ్మని పిలచెదము వంచలు తీర్చుట కరుదెంచు ఎసుని రమ్మని పిలచెదము శమున మన ప్రభుని చెరు కాలమసనమాయ స్థుతించెదము అహా అద్భుతమే ప్రభు నడుపుదల ఆనందమే పరమానందమే కృతజ్ఞతతో హృదయము పొంగుచుండే స్థుతి చెల్లించి పాడెదం హల్లెలుయృత్యతతో హృదయం పొంగుచుండే స్థుతి చెల్లించి పాడేదం హల్లెలుయా స్తి కీర్తనలకు పాత్రుడైనా నిత్యుడైనా యేసు దివ్యనామం స్తు కీర్తనలకు పాత్రుడైనా నిత్యుడైనా యేసు దివ్యనామం స్తుల మధ్యనవాసము చేయు పవనుడేసుని స్థుతించెదము ఆహా భు నడుపుద ఆనందమే పరమానందమే కృతజ్ఞతతో హృదయం పొంగుచుండి స్ల్లించి పాడెదం హల్లెలు కృతజ్ఞతతో పొంగుచుండి స్థుతి చెల్లించి పాడెదం ప్రైజ్ అలార్డు థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ అలాడ్ ఈరోజు మనకు దిలీప్ బ్రదర్ గారు వాక్యం అందిస్తారు దిలీప్ బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి మీ అందరికీ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంలో మీ అందరికీ నా ఈ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సుజాతా కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాము మహాపరిషుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేబ కృపా కనికరం గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయ్యున్న మా ప్రభువా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినాయనా మా కొరకు ఆ శిలువలోనైనా ఎంతగానో బాధను శ్రమను అనుభవించినైనా మీ ప్రాణాన్ని మీ రక్తాన్ని నాయనా మా కొరకు త్యాగం చేసిన గొప్ప దేవుడవు ప్రేమ స్వరూపివి కరుణా సంపన్నుడవు దయా దాక్షిణ్యుడు అయ్యున్న వందనాలు కృతజ్ఞతలు స్థుతులనైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మేమేపాటి వారం ప్రభనైనా తండ్రి మేము ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారిని ప్రభానాయన అలాంటి మీరు మమ్మల్ని ప్రేమించుకొని ఈ రీతిగా ప్రభునైనా యొక్క గొప్ప అవకాశం ప్రభా గురించి నాయన ప్రకటించడానికి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభ గడిచిన కాలమంతా తండ్రి ఈ దినం వరకు తేవా నువ్నైనా మీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభు నీ కంటి పాప మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి దేవా ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చినాయన తండ్రి ఈ రీతిగా నీ గొప్ప కృప మా పట్ల కనబరిచినందుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతవరకు ప్రభా నాయన తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి ఇదిగో నా దేవా తండ్రి మీ యొక్క స్వరం నీ యొక్క వాక్యం ప్రభ మేము వినబోతుండగా తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు దేవ మాకు దయచేయండి మా మనోనేత్రాలు మా హృదయాలు తెరవండి మా మనోనేత్రాలు విప్పండి వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాక్యానికి తగినట్టుగా ప్రభ మేము జీవించే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా తండ్రి నా స్వనీతి మీద నా స్వబుద్ధి మీద ప్రభు నేను ఆధారపడకుండా తండ్రి నా ప్రవర్తన అంతటి అందు దేవ నీ అధికారానికి లోపరుచుకుంటున్నా పరిశుద్ధాత్మ దేవాతండ్రి నాలో నువ్వుండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంలో దేవా తండ్రి నీకు ప్రార్థించి తండ్రి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ లుకాసువార్త పన్నెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు లూకాసువార్త పన్నెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా కాబట్టి ఈ వాక్యము ముందు యోహను సువార్త యోహాను వ్యూహానుసువార్త పదిహేనో అధ్యాయము కాబట్టి వ్యూహానుసువార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగు పదిహేనో వచనంలో ఏముందంటే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన మీకు తెలియజేసేదను కాబట్టి దేవుడు మనల్ని దాసులు అని అనకుండా మనల్ని స్నేహితులుగా దేవుడు భావిస్తున్నాడు కాబట్టే లోకాసు వార్త పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకూడ ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అంటే మనము దేవునికి భయపడాల కాబట్టి ఈ లోకంలో మనము ఎక్కడున్నా భయపడతాం మనం పనిచేసే చోట మన పై అధికారికి భయపడతాం మనం ఎక్కడున్నా అక్కడ ప్రతి ఒక్కరికి మన అధికారులందరికీ భయపడతాం అలానే ఈ మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి మనల్ని ఎంతగానో తన ప్రాణం పెట్టి రక్షించుకున్న దేవుడు నశించిపోతున్న మనల్ని ఈ లోకంలో వెదకి వచ్చి రక్షించుకున్న దేవుడు మనం దేవుణ్ణి ప్రేమించినప్పటికీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుడైన ప్రభువైన యేసు ప్రభును దేవుడు తండ్రి ఈ లోకంలోకి పంపించి మనమందరము మన పాపాల నుండి ప్రాయచిత్తం పొందాలని మనమందరము మన పాపాల నుండి విడిపించబడి మన పాపముల నుండి రక్షించబడి తన కుమారుడైన ప్రభువైన అయిన ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనమందరము పాపక్షమాపణ పొందుకొని తన కుమారుని ద్వారా మనమందరము విమోచన కలగాలనే దేవుడు ఈ లోకంలోకి వచ్చిండు ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చిండంటే ఎవరు నరకమునకు పోకూడదు అది భయంకరమైన శిక్ష కాబట్టి తన స్వరూపంలో తన పోలికలో సృజించబడిన ఏ వ్యక్తైనా సరే ఇందులో కులం మాత్రం ఏమీ భేదం లేదు కాబట్టి దేవుడు అందరినీ ప్రేమించాడు అందరి ఆయన సిలువలో ఎంతగానో బాధ శ్రమ అనుభవించేడు ఆయన ఎంతో బాధ అనుభవించింది కేవలము మనమందరము రక్షించబడాలి మనమందరము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలని దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఎవరికి భయపడుతున్నా మన జీవితం ఇంకా దేవునికి భయపడని వాళ్ళం అంటే దేవునికి భయపడడం అంటే దేవుని మాట వినకుండా ఉండడం దేవునికి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనకుండా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం ఏందో దేవుని యొక్క చిత్తం ఏందో తెలుసుకొని కూడా ఆ దేవుని ఉద్దేశ ప్రకారంగా ఆ దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా జీవించకుండా మనం ఉన్నామంటే దాని అర్థము మనం దేవునికి భయపడటం లేదు అని అర్థం కాబట్టి ఏ వాక్యంలో అయినా దేని విషయంలోనైనా మనమందరం కూడా దేవునికి భయపడే వారిగా ఉండాలా ఎందుకంటే భయపడకపోతే ఏమవుతుందంటే మనము చనిపోయిన తర్వాత మన ఆత్మను ఆయన నరకములో పడద్రోయగల గల శక్తి గలవాడు కాబట్టే ఈ నరకంలో ఎవరు పడద్రోయ ఈ నిత్య నరకానికి ఎవరు పాత్రులు కాకూడదు ఈ శిక్ష ఈ బాధన ఈ ఆతన ఎవరు అనుభవించకూడదని మన ఆయన శిక్ష అనుభవించండు మన బాధను ఆయన అనుభవించండి మన పాపాలు ఆయన మోసాడు మనకీడు ఆయన మీద వేసుకున్నాడు మనం మరణించాల్సిన స్థానంలో తాను మరణించిడు ఎందుకంటే ఈ నడకంలోకి పోకూడదని నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు దేవునికి భయపడాలా ఎందుకు యేసు ఈ మాట చెప్తున్నాడంటే పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచనంలో కాగా నా ప్రియులార మీరెల్లప్పుడూ విదేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటే మనము మన సొంత రక్షణను కొనసాగించుకోలేకపోతే ఏమవుతుందంటే ఈ నరకములోనికి పడద్రోయబడతాం ఈ నిత్య నరకానికి పాత్రులమవుతాం మీకు తెలుసు ధనవంతుడు గురించి దరిద్రుడు గురించి ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడు ఉదారంగు బట్టలు ధరించుకొని సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినం అతను సుఖపడుతున్నాడు కానీ దరిద్రుడు ఎట్లా ఉన్నాడు చూడండి ఎంతో ఆయన దరిద్రుడై ఉన్నాడు ఆ బలవ ఆ యొక్క యొక్క బళ్ళ మీద ఉన్న రొట్టె మొక్కలు కింద వాటిని తిని జీవనం చేస్తున్నాడు ఉల్లంత కురుపులు ఆఖరికి కుక్కలు కూడా ఆయన శరీరాన్ని నాకుతున్నాయి చూడు ధనవంతుడైనా దరిద్రుడైనా గొప్పవాడైనా లేనోడైనా ఎవడైనా ఈ భూమిలో ఉండడము ఈ లోకంలో ఉండడము శాశ్వత కాలం ఎవరూ ఉండము కదా కాబట్టి ఏదో దినము ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే అది ముందు కావచ్చు వెనక కావచ్చు ఎప్పుడైనా కానీ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసిన వాళ్ళమే కాబట్టి ధనవంతుడు చనిపోయిండు దరిద్రుడు చనిపోయిండు కానీ ఈ దరిద్రుడు ఎలా ఉన్నాడు అబ్రహాము రొమ్మున సేద తీర్చుకుంటున్నాడు కానీ ధనవంతుడు చూడండి ఎంత యాతన పడుతున్నాడు లూకాసు వార్త అధ్యాయము లూకాసు వార్త అధ్యాయము ఇరవై వచనము అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు ఎందుకు నీ దేహాన్ని చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి ను భయపడొద్దు కానీ నువ్వు చంపి నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను నరకంలో పడద్రోయగల వానికి మరీ ఎక్కువగా ఎందుకు భయపడమంటున్నంటే ఈ పాతాలంలో ఈ దరిద్రుడు కాకుండా ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడు బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి లోకాసు వార్త పదహారో అధ్యాయం వచనము తండ్రివైన అబ్రహాము నా ఎందు కనికెరపడి తన వేలి కొనను నీలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నాడు ఇది ఎంతో భయంకరమైన బాధ శ్రమ శిక్ష ఈ బాధ ఈ యాతన ఈ శిక్ష ఎవరు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా అనుభవించకూడదనే ఈ బాధ ఈ శిక్ష ఈ యాతనంతా మన ప్రభు ఆ దేవాది దేవుడైన యేసు ప్రభు ఆ సిలువలో మన కొరకు అనుభవించింది అంతగా ఆయన మన కొరకు ప్రయాసపడి మన కొరకు శ్రమ బాధపడి అవమానాల పాలయ్యి హింసించబడి దూషించబడి హేళన చేయబడి అంతగా దేవుడు మనల్ని రక్షించుకొని ఈరోజు మనకు రక్షణ ఇస్తే ఈరోజు ఆ ఇచ్చిన సొంత రక్షణను ఈరోజు కొనసాగించుకునే వారిలాగా మనం ఉన్నామా ఈరోజు దేవుడు భయం మనలో ఉందా దేవునికి విరోధమైన పని చేయడానికి మన కాళ్ళు వణుకుతున్నాయా చెప్పండి అలాంటి భయము ఒనుకు ఈరోజు నిజంగా మనం కలిగి ఉన్నాము ఎందుకంటే ఈరోజు ఇలాంటి భయము వణుకు ఈరోజు నువ్వు లేనివాడవైతే ఈరోజు ఇలాంటి భయము వణుకు లేని వాళ్ళమైతే ఈ బాధ ఈ యాతన ఈ శ్రమ ఒకరోజు మనం అనుభవించాల ఈ దరిద్రుడు ఎట్లయితే అబ్రహం రొమ్మున సేద ఆ ధనవంతుడు ఎట్లయితే ఈ మండుతున్న ఈ అగాధంలో పడి యాతన పడుతున్నాడో ఈ యాతన ఎవరు పనకూడదనే దేవుడి ఉద్దేశం అందుకు ఆయన రాకడా ఆలస్యం అవుతుంది ఎందుకు ఎవరు నశించిపోకూడదు దేవుని ఉద్దేశము ఏ ఒక్క వ్యక్తి ఎవరు నశించిపోకూడదు అంతటా అందరూ రక్షించబడాలి అంతటా అందరూ ఆయన రాజ్యంలో ఉండాలని దేవుడు మన పట్ల తన ప్రేమ కృప దయ ఈరోజు మనుషుల పట్ల ఈ లోకంలో ఉన్నవారి పట్ల చూపిస్తుంటే ఈరోజు ఈ దేవుని పట్ల వాళ్ళు కలిగి ఉన్న రక్షణ పట్ల వారు కలిగి ఉన్న దేవుని యొక్క గొప్ప పిలుపుని పట్ల ఈరోజు మనుషుల్లో భయం ఈరోజు మనుషుల్లో అనుకుందా చూడండి తండ్రివైన అబ్రహామ నా ఎందు కనికరపడి పడి తన వ్రేలి కొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతీవి ఈరోజు దేవుడంటే భయం లేకుండా ఈరోజు మన జీవితాలు దేవునికి లోబడకుండా ఈరోజు దేవుని ఉద్దేశము తెలుసుకొని దేవుని చిత్తము తెలుసుకొని దేవుని ప్రకారంగా ఈరోజు నువ్వు నడవకపోతే నీకిష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే నువ్వు తప్పించుకోలేవు ఈ బాధ నుంచి ఈ యాతన నుంచి ఈ శిక్ష నుంచి నిన్ను ఎవడు కూడా కాపాడలేడు ఎందుకంటే నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉంటుందంట ఈరోజు మనము మన ఇష్ట ప్రకారంగా దేవుడంటే భయం లేకుండా దేవుడంటే మనం దేవునికి లోబడకుండా ఈరోజు మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకుంటే ఒకనొక రోజు నువ్వు తప్పగా శిక్ష అనుభవించక తగదన్నట్టు కాబట్టి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు కాబట్టే లాజరును ను పంపించు తన వేలి నా నాలుక మీద నీళ్ళేస్తాడేమో చూడు ఎంత మంట ఎంత వేడి చూడండి ఈరోజు ఈరోజు నీకిచ్చిన జీవితము దేవుడు నీకు రక్షణ ఎంతో గొప్పది ఎంతో విలువైనది నీకున్న ఆస్తి కూడా దానితో సమానము కాదు ఈరోజు నువ్వు కలిగి ఉన్నవి ఏవి కూడా ఆ దేవుడిచ్చిన రక్షణ విషయంలో తాటి లేనివి అవి క్షయమైనవి ఎందుకంటే ఒకనొక దినము ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది లోకము గతించిపోతుంది మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు ఈ లోకము నుండి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోలేం దేవుని దగ్గర మనకు సాక్ష్యం లేనప్పుడు దేవుడిచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోలేనప్పుడు ఈ లోకంలో దేవుడంటే భయం లేకుండా దేవుడంటే భక్తి లేకుండా దేవునికి లోబడకుండా నీవు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే దినము నువ్వు శిక్ష నుంచి ఎట్లా తప్పించుకుంటాం మనం ఈరోజు ఈ భయం ఉందా మనుషులకి ఈరోజు ఇలా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించగలుగుతున్నారు ఇది దేవుడు ఉపమానం ఒక కథలా చెప్పలా ఒక రోజు ఇది రియాలిటీ ఆ రోజు ఎదుర్కొనే రోజు మనకు సమీపంగా ఉంది కాబట్టి అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్ధకు దాటుగోరు వారు దాటి పోజాలకుండునట్లును అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మీకును మాకును మధ్య మహా అగాధ ముంచమడి ఉన్నదని చెప్పెను అప్పుడు అతడు తండ్రి అలాగే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకర స్థలమునకు రాకుండా అంటే నరకము ఏతనతో కూడింది బాధతో కూడింది మరి ఎట్లా ఉందంట చూడండి వేదనతో కూడింది కాబట్టే లోకంలో అందరికీ భయపడుతున్నాం ఒక శరీరంలో ఒక రోగం వస్తే ఈ రోగం వల్ల నా ఆరోగ్యం ఎక్కడ పాడవుతుంది అని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎంత అప్రమత్తంగా ఉంటున్నాం ఎంతో భయము జాగ్రత్తంది ఈరోజు దేవుని పిలుపు పట్ల దేవుడిచ్చిన రక్షణ పట్ల దేవుడు నీ పట్ల కలిగిన విషయంలో నీకు ఆ భయం ఉందా ఒకరు నిన్ను విమర్శించడం కాదు నిన్ను నువ్వు విమర్శించుకో ఈరోజు ఈ లోకంలో బతికే పట్ల మనం పడే భయము దేవునిలో బ్రతకడానికి దేవునిలో జీవించడానికి దేవుని ప్రకారంగా ఉండడానికి ఈరోజు మనుషులకి భయం ఉందా ఈరోజు అలాంటి మెలుకు ఉందా అలాంటి జాగ్రత్త ఈరోజు మనుషులు కలిగి ఉన్నారా నిర్లక్ష్యము ఇది ఎవరికీ మంచిది కాదు కాబట్టే పౌలు అంటున్నాడు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఎందుకు కొనసాగించుకోమంటుండే హెబ్రియలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనము ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము దేవుడిచ్చిన ఇంత గొప్పది విలువైనది ఎంతో భాగ్యముతో కూడిన ఆ ప్రభు నిన్ను ప్రేమించి నీ పాపాల నుండి నిన్ను విడిపించి నీ పాపాలకు ప్రాయచిత్తం గలగడానికి నీకు పాప క్షమాపణ కలిగి నువ్వు నీతిమంతుడిగా పరిశుద్ధంగా మార్చబడడానికి తనతో యుగయుగాలు ఉండాలని తన రాజ్యంలో ఉండాలని తన రాజ్యానికి నువ్వు వారసుడిగా ఉండాలని ఆయన మనల్ని ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు తనను తాను తగ్గించుకోగలిగేడు తన దైవత్వాన్ని విడిచిపెట్టేండు తన గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేడు ఆయనలో అంతగా కనిపిస్తుంది ఈరోజు మన జీవితాల్లో మార్పులు కనిపించట్లేదు ఏం ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ఈరోజు ఏం నమ్ముకున్నాం మనం దేవుణ్ణి నీ జీవితం మారకుండా నీ హృదయం మారకుండా నీ ఆలోచనలు తలంపులు మారకుండా నీ బ్రతుకులో చీకటి పోకుండా ఏం నమ్మునట్టు మనం నమ్మిన నమ్మకము రక్షణ చూడండి దేవుడేమో మనల్ని ప్రేమించి అంతగా ఈ లోకంలో దరిద్రుడయ్యిండు అంతగా మన తనను తను రిక్తునిగా మార్చుకున్నాడు తన దైవత్వాన్ని విడిచిపెట్టిండు నక్కలు బొరియులైన నివాసం ఉండడానికి స్థలం ఉంటే ఆ దేవాది దేవుడికి స్థలం లేదు అంతగా తన తనలో కనిపిస్తుంది మన ప్రేమ ఈరోజు మనం ప్రేమించే దేవుని పట్ల ఈరోజు నువ్వు మారుతున్నావా నీ జీవితం మారుతుందా చూడండి దేవుడి ఇచ్చిన గొప్ప రక్షణను ఎవరు నిర్లక్ష్యం చేసినా ఎవ్వడు తప్పించుకోలేడు ఈరోజు ఎవ్వరు తప్పించుకోలేరు దోషులను నిర్దోషులుగా ఎంచే దేవుడు కాదు నేను దేవునికి అంగీకారంగా లేకపోతే నన్ను కూడా నేను కూడా కాపాడబడలేను ఎవరైనా సరే ఆయన దృష్టిలో అందరూ సమానులే పక్షపాతము మన దేవుడు చూపించడు దోషులను నిర్దోషులుగా దేవుడు ఎన్నడూ ఎంచడు ఈరోజు నీ జీవితం ఇంకా దేవునికి భయపడని జీవితం అయితే చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనము మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ లోబడి బ్రతకవలను కదా దేవునికి లోబడుతున్నామా దేవునికి లోబడడం అంటే వాక్యాన్ని విని గ్రహించుకొని నీ జీవితాన్ని పరిశీలించుకొని అది దేవునికి అంగీకారంగా లేకపోతే విడిచిపెట్టడమే కదా దేవునికి లోబడి బతకడం అంటే వింటున్నాం అంతే మార్పు చెందలేకపోతున్నాం వింటున్నామే కానీ మన మనసు మారి రూపాంతరం చెందలేకపోతున్నాం చెప్పేవాడిని బట్టి కఠినపరుచుకుంటున్నాం చెప్పేవాడిని బట్టి మనం విమర్శించుకుంటున్నాం అంతే తప్ప వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని బట్టి నువ్వు చూసుకోలేకపోతున్నారు ఇలా చూసుకొని వాడు ఇలా దేవునికి లోబడని వాడు దేవుని పట్ల భయం లేనివాడు తనకిచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోని వాడు తప్పించుకోలేడు దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసిన వాడు కూడా తప్పించుకోలేడు దేవుడిచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కాపాడబడలేరు కాబట్టే మనలో భయము వనుకుండాల ఎందుకు వనుకుండాలంటే తప్పు చేస్తుంటే మన కాళ్ళు వనకాల దేవునికి విరోధమైన మాటే కానీ ఆలోచనే కానీ తలంపు మనలో కలిగితే మన కాళ్ళు వనకాల ఈరోజు వణుకుతున్నాయా మన కాళ్ళు ఈరోజు అలాంటి భయం నిజంగా మన వెన్నులో ఉందా మనలో ఉందా భయం ఈరోజు అలా భయపడని ప్రతివాడు వాడు ఒకనొక దినము ఈ బాధ ఈ యాతన ఈ వేదనకరమైన స్థలంలోకి పాత్రులవుతారు కాబట్టి హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై వచనము ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అంటే వెనుకకు తీయడమేందనేదే ఈరోజు వాక్యం అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకునుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము నీ ఆత్మను రక్షించుకోలేని నీ విశ్వాసం ఎందుకు ఈరోజు నీ ఆత్మను రక్షించుకోలేని నీ నమ్మకం ఎందుకు నీ భక్తి ఎందుకు నీ ప్రార్థన ఎందుకు నీ జీవితం ఎందుకు ఏం ప్రయాస పడినట్టు ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించుకున్నట్టు ఏమి పొందుకున్నట్టు ఈరోజు మన జీవితాలు దేవుని పట్ల ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలా ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు కాబట్టి ఆయన రాకడ దినములో ఉన్నాం ఆ ప్రభు చెప్పిన ప్రతి సూచన నెరవేరుతుంది ప్రతి ప్రవచనం నెరవేరుతుంది చూడండి కాబట్టి ఇదిను నువ్వు గ్రహించుకోవాలా ఇంకా నోహావు దినంలో ఆ జల వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోయి వరకు ఎరగకున్నట్టు ఈరోజు నీ జీవితం అలా మత్తులో ఉంటే ఈరోజు నువ్వు అలా బుద్ధి కన్యకలాగా కునికి నిద్రిస్తుంటే దేవుడంటే అశ్రద్ధ ఉంటే దేవుడంటే భయం లేకుండా ఉంటే ఆ ధనవంతుడు తనకిష్టం వచ్చినట్టు ఎట్లా జీవించిండో ఈరోజు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తుంటే ఎవరు కూడా తప్పించుకోలేరు ఆ నిత్య నరకము నుండి ఎవ్వరు కూడా కాపాడబడలేరు కాబట్టే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం ఇదే కదా నిరీక్షణ ఒకనొక దినము ప్రభు నేను ఆయనతో పాటు ఉండాల ఈరోజు ఆయనతో పాటు ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉండాలా ఆ ప్రభుకి అంగీకారంగా ఉండాలా కాబట్టి దేవుని రాకడం మనకు అతి సమీపంగా ఉంది కాబట్టి ఇంకా మనము ఈ లోకా ఈ లోకరీతిగా ఉంటే ఇంకా దేవుడంటే భయం లేకుండా ఉంటే ఇంకా దేవునికి లోబడ దేవునికి లోబడ బిడ్డలు తండ్రికి లోబడకపోతే ఏమవుతారు బిడ్డలు ఈరోజు మనం దేవునికి లోబడపోతే మనం ఏమైపోతాం కాబట్టి మనలో ఏది దేవునికి లోబడలేని వారిగా ఉన్నామో ఇంకా దేవుని పట్ల దేని విషయంలో భయం లేని వారిగా ఉన్నాము అంతే దినములలో దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు వాళ్ళకి భయం ఉండదు భక్తుండదు భక్తున్నోడు లోబడతాడు భయం వెనుకకు తీయడు వెనుకకు తీస్తే నీ పాత జీవితం కనిపిస్తుంది చూడండి కొరందిలకు రాసిన మొదటి పత్రికం కొరందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొను ఎవరు ఈ మాట చెప్తుంది అపోస్త్రుడైన పౌలు తను ఎంతగా దేవుని కొరకు దేవుని పోలి నడుచుకున్నప్పటికీ కూడా ఎంతగా మర్మము సత్యము తెలుసుకున్నవాడైనప్పటికీ ఎంతగా దేవుని పట్ల ప్రయాస అతనిలోనే భయం ఉందే ఈరోజు నువ్వు పౌల్లాంటి ప్రయాసము పడతలేదు పౌలు దేవుని కొరకు ఏమి లేదు కానీ ఈరోజు మనలో భయం లేదన్నట్టు అని ఎందుకు భయపడాలా ఇతరులకు నేను ప్రకటించి ఇతరులకు చెప్పిన నేనే ప్రగటిచిన నేనే చెప్పిన నేనే భ్రష్టు అయిపోతానేమోని భయపడుతున్నాడు ఎందుకు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు తన శరీరాన్ని లోబర్చుకుంటున్నాడు అంటే పౌలు కూడా భయం ఉంది ఎక్కడ చెప్పిన నేనే దేవుని పట్ల ఉన్న నేనే ఏ విషయంలో ఎక్కడ తప్పిపోతానేమో ఎక్కడ నాకున్న శరీర బలహీనతలను బట్టి అని తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు దానిని లోబరుచుకుంటున్నాడు అంటే మొదట మనం పోరాడాల్సింది మన శరీరముతోటి ఎందుకంటే ఇది పాపంలోనికి నడిపిస్తుంది కదా కాబట్టి నీ శత్రువు నీ శరీరము కాబట్టి దీనితో పోరాడి దీనిని లోబరుచుకున్నాకనే మనం దేనినైనా లోబరుచుకుంటాం దేనినైనా జయించగలుగుతాం చూడండి ఎందుకు పావులు ఈ మాట చెప్తున్నాడు నా శరీరాన్ని నేను ఎందుకు నల్లగొట్టి లోపరుచుకుంటున్నానంటే పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచనంలో ప్రియులార మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనక ఎవరు యేసు ప్రభుని ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి ఈయననే నా పాపాల నుండి నన్ను విడిపించేవాడు ఈయన ద్వారానే నాకు పాప క్షమాపణ నా నిమిత్తమే ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడో దినాన లేపబడింది నను రక్షించుకోవడానికి కాబట్టి ఈయన ద్వారానే నాకు పాపక్షమాపణ విమోచన అని గ్రహించి ఆ సత్యాన్ని తెలుసుకున్న మనము ఎప్పుడైతే బాప్తిష్మం పొందినాక నువ్వు లోక సంబంధివి కావు ఎందుకంటే నీ దేవుడు లోక సంబంధి కాడు కాబట్టి నేను లోక సంబంధిని కాను కాబట్టి మీరును లోక సంబంధులు కారు అన్నాడు ఇప్పుడు లోక సంబంధులు కారు అంటే దాని అర్థమైంది నువ్వు ఒక పరదేశివి అంటే నీ పౌరస్థితి ఇక్కడ లేదు ఈ లోకంలో ఉంటే నీకు ఆధార్ కార్డు ఉండొచ్చు రేషన్ కార్డు ఉండొచ్చు వాటర్ కార్డు ఉండొచ్చు కానీ నీ పౌరస్థితి పరలోకం ముందు ఉంది అక్కడ రాజ్యానికి నువ్వు వారసుడు హక్కుదారుడు ఇది కేవలం ఏసుక్రీస్తు ప్రభు యొక్క కృప వల్ల ఈ యోగ్యత అనుగ్రహించబడింది కాబట్టి ఈ లోకంలో మనం ఎవరు పరదేశులము యాత్రికులై ఉన్నారు అంటే ఒక ప్రాంతానికి మనము దర్శించడానికో సందర్శించడానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఉండడం కదా తిరిగి మనం ఎక్కడికి ఉన్న వాళ్ళమో అక్కడికి కాబట్టి నువ్వు ఈ లోక సంబంధివి కాదు దేవుని దగ్గర నుండి నీ ఆత్మ ఇక్కడికి వచ్చింది ఒకనొక దినము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ దేవుని నిండి వచ్చింది కాబట్టి మరలా అది దేవుని అద్దెకు చేరాల ఇది శరీరం మట్టి ఈ లోకంలో కలిసిపోవాల్సిందే కాబట్టి మనమందరము పరదేశులము యాత్రికులమై ఉన్నాము గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలా ఎందుకు శరీరాన్ని నేను నలగొట్టుకొని దానిని లోబర్చుకుంటున్నానంటే నువ్వు ఆత్మకు విరోధంగా ఉన్నవి ఈ శరీరాశలు వీటిని విసర్జించాలా అంటే వీటిని విడిచిపెట్టాలా అప్పుడే నువ్వు ఆత్మలో జీవిస్తూ ఉన్నట్టు అప్పుడే నువ్వు లోక సంబంధివి కాదు అని నువ్వు గ్రహించగలుగుతా కాబట్టి అప్పుడే నీలో భయము అనుకుంటది కాబట్టే పౌలు అంటున్నాడు తను ఆత్మలో ఆయన జీవించాలంటే దానికి వ్యతిరేకంగా విరోధంగా ఏవి ప్రేరేపిస్తున్నాయి ఇప్పుడు ఎవరితో పోరాడాలంటే శరీరాశలు ఇవి నీకు లోబాడాలి అంటే నువ్వు దాన్ని లోబరుచుకోవాలంటున్నాడు నీ శరీరం ఈరోజు ఆ రీతిగా మన శరీరాలను మనం నలగొట్టుకుంటున్నామా ఈరోజు మన శరీరాలను మనం లోబరుచుకుంటున్నామా ఆత్మకు విరోధంగా ఏవైతే నిన్ను ప్రేరేపిస్తున్నాయో దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఆత్మను ఏవైతే దుఃఖపరుస్తున్నాయో ఈరోజు వాటిని విసర్జించగలుగుతున్నామా ఎప్పుడు నువ్వు విసర్జిస్తావు ఎప్పుడంటే నీలో భయం ఉంటే ఏంద నేను ఇది లోక సంబంధిని నేను పరదేశిని ఒక యాత్రికుడిని నా గమ్యం ఇది కాదు నేను ఉండేది ఇక్కడ కాదు ఇది టెంపరీ బయట దేశాలు వెళ్ళేవాళ్ళు నెల పది రోజులో చూసి మరలా ఎవరింటికి వాళ్ళు రావాల్సిందే నీ ఇల్లు పరలోకమే కదా అక్కడే కదా నువ్వు ఉండేది ఇది టెంపరీ కదా కాబట్టి ఈరోజు టెంపరీ అనే దానిలో మనం ఇష్టప్రకారంగా ఉంటున్నాము పర్మినెంట్ అనే దాన్ని పోగొట్టుకుంటున్నాము కాబట్టి పౌలు అంటున్నాడు చూడండి ఇక్కడ చూస్తే యోహన్ సువార్త ఆరో అధ్యాయము అరవై ఆత్మయ జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిస్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అంటున్నాడు అంటే ఆత్మనే జీవించేది ఇప్పుడు ఆత్మ నీలో ఉండి జీవించాలంటే నీకు ఆత్మకు విరోధంగా ఆపేక్షించేవి ప్రేరేపించే శరీర దురాశలను విసర్జించకపోతే విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని ఆత్మలో జీవించలేవు ను జీవించుచున్నావు అన్న పేరు దేనిలో జీవిస్తున్నావు శరీరంలో జీవిస్తున్నావు కానీ ఆత్మలో జీవించట్లేదు అది చచ్చిపోయిందన్నట్టు మనం ఎప్పుడైతే శరీరానుసారంగా ఉంటామో ఎప్పుడు ఆ ఎప్పుడైతే మనలో దేవుని పట్ల ఇచ్చిన ఆ సొంత రక్షణ పట్ల భయం లేకుండా వణుకు లేకుండా ఎప్పుడైతే మనము నిర్లక్ష్యంగా ఉంటామో వెనుకకు తీస్తామో వెనుకకు తీస్తే పాప జీవితం ఉంటది మనలో ప్రచీన స్వభావం ఉంటది ఎప్పుడైతే వెనుకకు తీసిన మనము మన పాత జీవితాన్ని పాత అలవాట్లను మనం కలిగిన వాళ్ళమైతే చెప్పండి మన రక్షణ కాపాడుకున్న వాళ్ళమా మన రక్షణను పోగొట్టుకున్న వాళ్ళమా చూడండి ఆత్మలో జీవించాలంటే మనం శరీరంలో నలగొట్టుకోవాల దానిని లోబర్చుకోవాల ఆత్మకు విరోధంగా ఆపేక్షించేవి ఆత్మకు విరోధంగా ఉండే ఈ శరీరాశలను మనం విడిచిపెట్టకపోతే మనము ఆత్మలో చచ్చిన వారమే కాబట్టి పాపము మనలో ఉండి వెళ్తుంది అదే మాట చెప్తున్నాడు పావులు చూడండి కాదు రోమ పత్రిక అధ్యాయము పన్నెండో వచనంలో కాబట్టి శరీర లోబడినట్లుగా ఎందుకు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటరి కాబట్టి వారికి భయభక్తులు కలిగి ఉన్నాం కదా అట్లయితే మన ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అన్నాడు ఇప్పుడు నువ్వు శరీర దురాశలకు లోబడితే నీ ఆత్మలకు తండ్రి అయిన దేవునికి నువ్వు లోబడలే ఇప్పుడు నువ్వు శరీరానుసారంగా ఉంటే నువ్వు ఆత్మానుసారంగా ఉండలేవు ఇప్పుడు నువ్వు శరీరానుసారంగా జీవిస్తుంటే ఆత్మలో మనం జీవించలేవు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీర మందు పాపమును ఏలనీయకుడి ఇది అందుకు పాపము మనలో ఉండి ఏల్తుంటే అది భ్రష్టత్వం అన్నట్టు కాబట్టి ఇతరులకు చెప్పిన నేనే ఇతరులకు ప్రకటించిన నేనే ఎక్కడ నాలో శరీరాశలు నా యొక్క శరీర దురాశలకు అదే అంటాడు కదా టాకోబు రాసిన మొదటి పత్రికలో ప్రతి తన స్వకీయమైన దురాశ చేత అంటే దురాశ ఈడవబడి మరులు కొల్పబడిన శోధించబడును దురాశ గర్భము ధరించి పాపము పాపము పరిపక్వమై మరణమును కను అంటే పౌలకు ఇది అర్థమైంది శరీరానుసారంగా ఉంటే శరీర దురాశలకు లోబడితే ఆత్మలకు తండ్రి అయిన వానికి నేను లోబడడం అనేది అసాధ్యము ఆత్మలో జీవించడం అనేది అసాధ్యము ఎప్పుడైతే నా శరీర దురాశకు నేను లోబడితే దేవుని పట్ల భయం అనేది ఉండదు అప్పుడు నేను రక్షించబడ్డానే క్రీస్తు రక్తము చేత నేను విమోచించబడ్డానే నా పాపముల నుండి నేను ప్రాయ పొందినవాడనే పొందిన వాడనే క్రీస్తునందు నేను నూతన సృష్టిగా మారినవాడనే ఈ వివేకము కోల్పోయి అవివేకమైపోతారన్నట్టు దేవుని చిత్తం ఏందో కూడా గ్రహించలేని స్థితికి దిగజారిపోతారన్నట్టు అంటే శరీర దురాశలు వాటికి లోబడితే నిన్ను అంతగా దిగజారుస్తాయి అన్నట్టు నువ్వు ఏం చేస్తున్నావో కూడా తెలియని స్థితికి ఆ పాపము నీ కన్నులు కప్పివేస్తుంది అన్నట్టు కాబట్టి మనలో పాపము ఏలుతుంటే ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మనలో ఉండి ఎలా వెళ్తాడు అందుకు ఇక మీదట జీవించు వాడు నేను కాదు క్రీస్తు నా ఎందు జీవిస్తున్నాడు అని ఎందుకు పౌలు అన్నాడంటే పౌలకు అర్థమైంది ఈ శరీర దురాశలకు లోపడితే ఈ శరీరానుసారముగా నేను ప్రవర్తిస్తే శరీరేచ్చలు నెరవేర్చుకునే విషయంలో నేను ఆలోచన చేస్తే నేను ఎక్కడ కూడా ఏసు క్రీస్తు ప్రభువుకి లోబడలేని వాడిగా ఉంటాను ఎక్కడ కూడా ఆత్మలో జీవించలేనప్పుడు ఆత్మ సంబంధి ఆత్మను అనుసరించి నేను నడుచుకోలేను క్రమముగా ఈరోజు ఎందుకు మన జీవితాల్లో ఇవి తేడా అంటే కారణం ఇదే ఇంకా శరీర దురాశలు మనలో పోలేదు కాబట్టే చూడండి గలతి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన ద్వేషములు వ్యభిచారము కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విముతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారమును ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునరని మీతో స్పష్టంగా చెబుతున్నా అంటే ఇవి నాకు తెలుసు ఏవి ఈ శరీర దురాశలకు నేను లోబడేవాడినైతే పాపము నాలో ఏల్తది ఈరోజు పాపము నా కన్నులు కప్పివేస్తుంది అప్పుడు గుడ్డితనం వస్తుంది వాడు చీకటిలో నడిచి చీకటిలో వెళ్తున్నా వాడు కన్నులు గుడ్డితనం కలిగినవి కాబట్టి వాడేం చేస్తున్నా కూడా ఎలగలేని స్థితికి పోతారన్నట్టు కాబట్టే ఇవి ఏది జారత్వము అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన కదా పౌలెందుకు సమస్తమును పెంటొప్పగా భావించుకున్నాడు విగ్రహం చేసుకోలేదు సమస్తమును నష్టపరుచుకొని తను పెంటొప్పగా భావించుకున్నాడు పెంటొప్పని చూస్తే ఎవడికన్నా ఇష్టం కలుగుతుందా అసహ్యం కలుగుతుంది ఈరోజు నువ్వు అలా సమస్తాన్ని నష్టపరుచుకోకపోతే సమస్తమును నువ్వు పెంట మురికిగా మార్చుకోకపోతే మంచినీళ్ళు దాగాలనుకుంటారు మురికి నీరు అంటే తను అంతగా సమస్తాన్ని పెంటకొప్పగా భావించి మురికిగా భావించిండు కాబట్టే ఎక్కడ కూడా అతను ఆకర్షించబడలేదు ఈ లోకంలో ఉన్న వాటి పట్ల కాబట్టే అంతగా దేవుని కొరకు జీవించగలిగాడు ఆత్మలో జీవిస్తేనే ఆత్మ నడిపింపు ఉంటది లేకపోతే చచ్చిన చావునకు లోనైన పాపము ఏలుతుంది ఈరోజు మనుషుల్లో ఈరోజు పాపము నీలో ఉంది చెప్పండి జారత్వం ఈరోజు ద్వేషం లేదా తన సహోదరిని ద్వేషించు ప్రతి వాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగర అన్నాడే తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడే అతను ఎందు వెలుగు లేదంటాడు కానీ తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతనికి అభ్యంతర కారణం ఏమి లేదంటాడు తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో నడుస్తూ చీకటిలోనే వెళ్తున్నాడు ఎందుకు గుడ్డితనం అన్నాడు పౌలు ఈరోజు ద్వేషాలు లేవా మనుషుల్లో కలహాలు లేవా మత్సరాలు లేవా క్రోధాలు లేవా వాటిని చేస్తూ ఇట్టి వాటిని హృదయంలో ఉంచుకుంటూ ఈరోజు ఎవరిని మోసపరుస్తున్నారు ఈరోజు ఎవరిని ఎవరు మోసపరుచుకుంటున్నారు దేవుడు అంటాడు వెర్రివాడా నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి గిత్తున్నా ఆ పంటనే కోయును కాబట్టి ఈరోజు ఒకరి పట్ల నీ హృదయంలో ద్వేషం ఉంటే ఒకరి పట్ల నీకు కలహం ఉంటే కక్ష ఉంటే భేదం ఉంటే అసూయ ఉంటే చూడండి దేవుని నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమించినా అది నీకు విగ్రహమే అది నీ ప్రాణమైన నీకు విగ్రహమే అది నీ భార్య అయినా బిడ్డలైన నీ ఉద్యోగమైన నీ ఆస్తి అయినా ఐశ్వర్యమైన ఈ లోకంలో ఉండే ఏదైనా ఆ ప్రభు స్థానంలో అది ఉన్నదైతే అది విగ్రహం ఈరోజు మనలో ఏం విగ్రహం ఉన్నాయి తల్లినైనాను తండ్రినైనాను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కారన్నడ లేదా దేవుడు ఈరోజు అలా లేమా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని చిత్తాన్ని ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఇష్టాన్ని ప్రేమిస్తాం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాట వింటాం లోబడతాం భయము భక్తి చూపిస్తం ఆ దేవుని ఇష్టానుసారంగా జీవిస్తం ఆ దేవునికి బాధ కలిగించేది ఆ దేవుని దేవుణ్ణి పరిచేవి మనం చేయగలుగుతామా ఆలోచన మనలో వస్తుందా దేవుణ్ణి ప్రేమించే వారిని లోకము దుష్టుడు ఏది చూపించినా ఎందుకు మోసపరచడానికి ఆకర్షించబడతామా ఆకర్షించబడి దేవునికి దూరంగా పాపం చేయగలుగుతామా కాబట్టే పౌలు అంటున్నాడు ఇవి శరీర దురాశలు అన్నట్టు ఇవి లోబడితే నీలో ఉండి ద్వేషం అనేది ఒక ఆత్మ కలహం అనేది ఒక ఆత్మ అంటే ఇవి నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తాయి నువ్వు క్రీస్తులో జీవించలేవు కాబట్టే చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు నువ్వు మనుషులని ఎంతగా ప్రేమించవచ్చు అంటే అంతగా ప్రేమించు దానికి దేవుడు లిమిట్ పెట్టలేదు నువ్వు మనుషులతో ఎంత సంతోషంగా ఉండగలుగుతావు ఉండు దేవుడు దానికి పరిమితి పెట్టలేదు నువ్వు ఎంతగా సమాధానపడతావు పడు దేవుడు కోరుకుంటుంది కూడా అదే కదా మీరు సమాధానంగా ఉండుటకే పిలువబడినవారు ఈరోజు ఎక్కడుంది సమాధానం ఎవడు సమాధాన దేవుడు మన పట్ల సమాధాన పడ్డాడు మనం పాపులమై ఉన్నప్పుడు భక్తిహీనులమై ఉన్నప్పుడు క్రీస్తు మన పట్ల సమాధాన పడ్డాడు కాబట్టే తన కుమారుడు ఈ లోకానికి వచ్చి మనల్ని తండ్రితో సమాధాన పరిచిండు ఈరోజు నీ జీవితంలో నువ్వు సమాధాన పడగలుగుతున్నావా నీ సహోదరుడు పట్లను నీ భార్య పట్లను నీ తోటి సేవకుల ఎవరైనా కానీ ను సమాధాన పడితే ద్వేషం ఎందుకుంటుంది ను సమాధాన పడితే వాడి మీద నీకు క్రోధం ఎందుకుంటది నువ్వు సమాధాన పడగలిగితే ఆ వ్యక్తి పట్ల నీకు అసూ ఎందుకుంటది కక్ష ఎందుకుంటుంది మత్సరం ఎందుకుంటది వివాదం ఎందుకు ఉంటుంది అందుకు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారు సమాధాన పరచని వారు సమాధానం లేని వారు వెర్ర అపవాది సంబంధం పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి చూడండి దీర్ఘశాంతం దీర్ఘశాంతం ఒక వ్యక్తి నిన్ను ద్వేషించిన నీ మీద కోపం చూపించిన నీ మీద విరోధంగా ఉన్నా ఆ వ్యక్తిని క్షమించే హృదయం నీకుంటుంది అంత ఓపిక ఓర్పు కలిగి ఉంటావు యేసుప్రభు అంతగా ఆయనని దూషించి హేళన చేసి ఉమ్ము వేసి దేవుడు ఎక్కడ కూడా తన ఓపికను తన ఓర్పును సగనాన్ని కోల్పోకుండా వీరేమి చేయుచున్నారో ఎరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నామా అలా ఉన్నప్పుడే కదా నువ్వు క్రీస్తులో ఉన్నట్టు క్రీస్తులాగా మారినట్టు క్రీస్తులాగా జీవించినట్టు దేవుని ఆత్మ ఉంటే అదే జరుగుతుంది కదా దేవుడు ఉన్న సమాధానం ఉంటుంది దేవుడున్న కాడ ప్రేమ ఉంటది దేవుడున్న కాడ సంతోషం ఉంటుంది దేవుడున్న కాడ దయాలత్వం ఉంటుంది ఇతరుల పట్ల నువ్వు కనికర ఇతరుల పట్ల నువ్వు ఆ దేవుని దయ మన పట్ల ఎట్లా చూపించిండు మన మునుప అవిధేయులమే తీతు పత్రికలు అంటాడు మునుపు అవిధేయులమే కానీ మనల్ని దేవుడు దయ చూపించిండు కదా కాబట్టే కదా ఆయన కరుణా సంపన్నుడు మనల్ని రక్షించిండు కదా ఈరోజు అలాంటి కనికరము అలాంటి దయ మనం ఇతరుల పట్ల చూపించగలుగుతున్నాము ఇతరులతో మంచితనం కలిగి మనం ఉండగలుగుతున్నాము ఆయన పాపులతో కూడా మంచితనం ఉన్నాడు దేవుడు పాపులను పాపులతో స్నేహం చేస్తే పాపులతో కూడా మంచిగా ఉంటే ఆయన మీద నిందించినారు విశ్వాసము సాత్వికము ఆశా ఈ శరీర దురాశలను కంట్రోల్ చేసుకోవడమే ఆశా అంటే జారత్వం కంటి చూపుతో పాపం చేయడం కంటికి కనిపించిన దాని మీద దాన్ని ఆశపడడం వ్యామోహపడడం వ్యామోహ పడడం దాన్ని పొందుకోవాలని అడ్డు అదుపు లేకుండా పాపం చేయడం ఈరోజు లోకమంతా అట్లనే పాపం చేస్తున్న జారత్వం లేదా కంటి చూపు ద్వారా పాపం చేసేవాళ్ళు లేరా మోహపు చూపు చూసి జారత్వం చేసేవాళ్ళు లేరా దేవుని కన్నా దానిలో సుఖం పాపం చేసే పురుషుడు లేడా పాపం చేసే స్త్రీ లేదా వాళ్ళు పెళ్ళైన పెళ్లి కాని పాపం చేయకుండా ఎందుకంటే కంట్రోల్ లేదన్నట్టు ఎస్ప్రబేమన్నాడు నీ కుడి కన్నా అభ్యంతర నరికే ఒకటి నరికేయడం వల్ల మిగతా నీ శరీరం అంతా నరకంలోకి పోకుండా కాపాడబడుతుందన్నాడు అంటే ఏది నిన్ను అపవిత్ర పరచదలుచుతుందో ఏది నిన్ను నీ పట్ల దేవునికి కన్నా దూరంగా ఉండి ఏమంటారు దాన్ని దురాశ కలుగుతుందో దాన్ని దూరం చేసుకుంటే మిగతా నీ అవయవాలన్నీ బాగుంటాయి అంటే దాని అర్థం ఏంది ఏ బలహీనత నీలో ఉందో ఆ బలహీనతను నువ్వు సరిచేసుకోమంటున్నాడు దేవుడు లేకపోతే నీ శరీరం అంతా నీ దేహమంతా చీకట ఇద్దన్నాడు ఎందుకన్నాడంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులి చేదైన వేరు మనలో కొంచెమున్నా మనం అపవిత్రం ఏషవులాగా భ్రష్టులమైపోతాం ఒక పూటి కూటి తన కడుపు సుఖం కోసం అతను జ్యేష్టాత్వాన్ని నమ్ముకున్నట్టు ఈరోజు చిన్న చిన్న వాటికి కూడా దేవుడిచ్చిన సొంత రక్షణను కొనసాగించుకోకుండా ఆ రక్షణ పట్ల భయము వణుకు లేకుండా ఈరోజు పాపం చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడి ఆ అబద్ధానికి జనకుడు అపవాది వాడి దురాశలో నెరవేర్చుతున్నారు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనము క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు క్రీస్తు యేసు సంబంధాలు ఆయన మరణ భూస్థాపితంలో పాల్పొందిన వాళ్ళు పాపాల నుండి విడిపించబడి పాప క్షమాపణ పొందుకొని బాప్తేమం పొంది క్రీస్తునందు నూతన సృష్టిగా మారిన క్రీస్తు రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా మారిన ఇప్పుడు ఎట్లా ఉన్నారంట శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ మరలా సిలువ వేస్తున్నారు ఈరోజు నీ పాపపు జీవితం వల్ల నీకున్న చెడు అలవాట్ల వల్ల చెడు వ్యసనాల వల్ల నీకున్న దురాశల వల్ల నీకున్న ఈచ్ఛల వల్ల నీ సుఖభోగాల వల్ల నువ్వు మరలా బాహాటంగా క్రీస్తును సిలువ వేస్తున్నావు ఎందుకు మరలా ఎందుకు సిలువ వేయాలి ఎందుకు సిలువ వేయబడ్డాడు నీ పాపము కొరకే కదా నువ్వు నీతిమంతుడిగాను పాపముల విషయమై చనిపోయి నువ్వు పరిశుద్ధంగా మార్చపడాలనే కదా తన విలువైన రక్తాన్ని కార్చి అమూల్యమైన రక్తము నిస్కలంకమైన రక్తము గొర్రెపిల్ల వంటి రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి నీకు విమోచిస్తే నీకున్న దురాశలకి ఈచ్ఛలకి భోగాలకి ఈరోజు యేసు ప్రభుణ్ణు మరలా శిలువ వేసేలాగా చేస్తున్నారు ఆనాడు దేవుడు ఎంతగా బాధపడి యాతనపడి ప్రయాసపడి శ్రమపడి అంతగా నిన్ను రక్షించుకుంటే ఈరోజు నీకున్న దురాశలు నీకున్న శరీరేచ్చల వల్ల ఆ దేవాది దేవుడైన ఏసు క్రీస్తు ప్రభును నువ్వు మరలా సిలువు వేస్తున్నావు ఇది నీకు న్యాయమా ఇలా నడుచుకునే వాళ్ళకి ఇది ధర్మమా ఇలా నువ్వు దురాశలకు శరీరేచ్చలు కలిగి కూడా ఏసు ప్రభుని నీ పెదవులతో ప్రభువా ప్రభువాన్ని పిలిచేవాడు ఎందుకు పర్లోక రాజ్యానికి పోడు ఎందుకంటే సొంత రక్షణను కొనసాగించుకోలేకపోతున్నారు దేవుడంటే భయం లేకుండా పోతుంది ఒకనొక దినము నాకు ఒక శిక్ష ఉంటుంది ఈరోజు నేను ఈ రీతిగా జీవిస్తే అనే భయం ఉందా మనుషులకి ఈరోజు అలా మనుషులు భయపడుతున్నారా చెప్పేవాడిని చూసి కఠినపరుచుకున్నారు ఎవడికి నష్టం ఆ ధనవంతుడు పోయి నరకంలో పడే బాధ అనుభవించే రోజు తెలుస్తుంది చూడండి ఆ వాక్యం కూడా దేవుడు ఎందుకో ప్రేరేపిస్తుండో ఎక్కడుందంటే సామెతలు గ్రంథము సామెతలు గ్రంథము చూడండి ఐదో అధ్యాయము పదకొండవ వచనము నుంచి పదమూడవ వచనాలు చదివితే అర్థమవుతుంది ఆ నరకంలో పడేటప్పుడు మనుషుల బాధ ఎట్టుంటదంటే సామెతలు గ్రంథము ఐదో అధ్యాయం పదకొండవ వచనము తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశమును నేను ఎట్లా నా హృదయమును గద్దింపుని ఎట్లా తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులను నేను చెవియొగ్గలేదు కాబట్టి ఈరోజు ఈ బాధన ఈ అతను పడుతున్నాను ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన ఉపదేశాన్ని నేను త్రోసివేసిన అశ్రద్ధ చేసిన నిర్లక్ష్యం చేసిన అదే కదా ఎబ్రి పత్రికలో దేవుడు అంటున్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యాడలా ఎడ ఎడలా తప్పించుకుంటాం ఈరోజు దేవుని ఉపవేశాన్ని ఈరోజు దేవుని ఉపదేశాన్ని నువ్వు త్రోసివేస్తూ నీ హృదయ గద్దింపును కూడా నువ్వు తృణీకరిస్తుంటే నీ నీ బోధకుల మాట వినకుండా వాళ్ళ ఉపదేశానికి నువ్వు చెవియొగ్గపోతే రేపు మండుతున్న అగ్నిగుండంలో పడేటప్పుడు తెలుస్తుంది ఆ రోజు పలానా ఉపదేశకుడు పలానా బోధకుడు చెప్పిన నేను ఎంత నిర్లక్ష్యం చేసిన దానికి ఈ రోజు ఈ బాధ అనుభవిస్తున్నా ఆ రోజు నా బోధకుల మాట విన్నా నా ఉపదేశకుల మాట విన్నా నా హృదయ గద్దంపును తృణీకరించకుండా నా హృదయాన్ని నేను సరిచేసుకోగలిగి ఉంటే నా జీవితాన్ని నేను మార్చుకోగలిగుంటే ఈరోజు ఈ బాధ ఈ యాతన ఈ వేదనకరమైన స్థలంలో నేను ఉండేవాడిని కాదు కదా అని అనుకుంటారు ఆ రోజు బాధపడతారు ఏమి లాభం అయ్యా లాజన్ను పంపించంటే కింద వాళ్ళు పైకి పోలేరయ్యా పైన వాళ్ళు కిందకు లేరయ్యా మధ్యలో అగాధం ఉందయ్యా అంటున్నారు దేవుడు వచ్చి నిన్న అగాధంలో నుంచి తీసుకురాగలడా ఈరోజు ఆ అగాధంలోకి పోకుండా తీసుకురాగలుగుతుంటే ఈరోజు నువ్వు చెవి ఎగ్గలేకపోతుంటే నీ హృదయ గద్దింపును తృణీకరిస్తుంటేవి దేవుని మాట వినకపోతుంటవి ఎడలా తప్పించుకుంటారు ఎలా కాపాడబడతారు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము మనము ఆత్మను అనుసరించి జీవించు వారం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము అంటే ఎవరు క్రమముగా నడుచుకుంటారంటే శరీరాన్ని నలగొట్టి లోబరుచుకున్న వాడే తప్ప వాడి హృదయంలో ద్వేషం చెప్పుకుంటే భ్రమంలో ఉన్నట్టే మోసంలో ఉన్నట్టే నీ హృదయం మారకుండా నీలో దేవుని ప్రకారంగా నువ్వు చూడండి కాబట్టి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలంటే ఆత్మలో జీవించాల ఆత్మలో జీవించాలంటే ఆత్మకు విరోధంగా ఉండే ఈ శరీరాశలను శరీర దురాశలను శరీర యచ్చలను విడిచిపెట్టాలి ఇదే ప్రాయచిత్తం శరీరంలోను చనిపోతే ఆత్మలో జీవిస్తాం శరీరంలో బతుకుంటే ఆత్మలో చనిపోతాం కాబట్టి చూడండి కలతిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనము మెట్టుకు ప్రభువైన ఏసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర ఆలోచన చేసుకొనకుడి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని నువ్వు ధరించుకోవాలంటే నువ్వు శరీరానుసారంగా శరీర దురాశలకు లోబడుతూ ఆత్మకు విరోధంగా ప్రేరేపించే శరీర విరాశలను విసర్జించకుండా ఉండాల కాబట్టి గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు ఎందుకంటే నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు అందుకు ఎస్ ఆత్మనే జీవింపజేవచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనమే చూడండి శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరే ఇవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు ఇది దేవుడు తిరిగి తిరిగి నీ మీదనే పెడుతున్నాడు నా మీదనే పెడుతున్నాడు ఇది నీ తీర్మానం నీ సిద్ధపాటు అన్నట్టు నువ్వు ప్రేమ కలిగి సమాధానం కలిగి అని చెప్పిన ను నిశ్చయించుకున్న దాన్ని బట్టే కదా నేను ప్రేమించను నేను ద్వేషం చూపిస్తా నేను సమాధాన పడను ఆ వ్యక్తి మీద కోపడతంటే ను శరీరానుసారంగానే ఉంటావు ఆత్మానుసారంగా ఉంటావు నువ్వు శరీరంలో జీవిస్తావు కాబట్టి నీ ఆత్మ చనిపోతుంది దానికి జీవం లేదు ఎప్పుడు జీవం ఉంటుంది నువ్వు శరీరేచ్చలు నెరవేర్చకుండా శరీర దురాశలకు లోబడకుండా పాపము నీలో ఉండి ఏలకుండా ఉంటే నీ ఆత్మ బతుకుతుంది నీ ఆత్మ దేవుని ఆత్మ నీలో ఉంటది కాబట్టి ను జీవిస్తావు ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది కాబట్టే కదా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అన్నారు శరీర దురాశలకు లోబడుతూ శరీరేచ్చులు కలిగి శరీరానుసారంగా ఉంటూ ఉండేవారు దేవుని ఆత్మ నడిపింపు చెప్పండి నీలో ఒక వ్యక్తి పట్ల ద్వేషం ఉండి నీలో గర్వం ఉండి అహం ఉండి నువ్వు కుటిలమైన మాటలు మాట్లాడుతూ నీ హృదయంలో చెడుతనం పెట్టుకుంటూ నీ హృదయంలో చూడండి పాపం ఉంచుకొని ఎవరిని విరోధంగా దేనికి అబద్ధం ఆడుతున్నాం ఎవరిని మోసపరుస్తున్నాము ఆ సత్య సాక్షి అయిన దేవుడికి తెలియదా నీ హృదయమేందో నా హృదయమేందో నీ జీవితం ఏందో నా జీవితమేందో మనుషులు పైరూపం చూస్తారు దేవుడు చూసేది నీ హృదయాన్ని దావీది హృదయాన్ని చూసేడు దేవుని పట్ల ఆయనకున్న భక్తిని ఆ దేవుని పట్ల తనకున్న రోషాన్ని పౌరుషాన్ని నువ్వు శరీరంలో బాహాటంగా బలంగా ఉండొచ్చు నిష్ప్రయోజనమే కాబట్టి ఈ శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధం కాబట్టే వాడు ఎందుకు శోధిస్తాడంటే నీ శరీర దురాశలు నీలో ఉన్నాయి కాబట్టి నీలో శరీర కోరికలు కలుగుతున్నాయి కాబట్టి వాడు నిన్ను శోధించి నిన్ను ప్రేరేపించి ఆ అవన్ ఎట్లయితే పాపం చేపిచ్చిందో ఈరోజు మనుషుల చేత పాపం చేపిస్తున్నాడు ఆ శరీర దురాశ నీలో రావడం వల్ల ఆ శరీరేచ్చలు నీలో కలగడం వల్ల నీకు వచ్చినట్టు నువ్వు జీవించడం వల్ల వాడికి ఆయుధంగా మారుతుంది కాబట్టి నువ్వు ఏవి చేయి నిశ్చయించరో వాటిని చేయకుందరు ఇది నీ తీర్మానం ఇది నీ సిద్ధపాఠ ఈరోజు నేను ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలను విసర్జిస్తాను నేను ఏ వ్యక్తితోనైనా ప్రేమ కలిగి మంచితనం కలిగి సమాధానం కలిగి ఆశా నిగ్రహముతో సాత్వికముతో నన్ను ద్వేషించే వాడిని కూడా నేను క్షమించేటట్టు ఉంటాననుకుంటే అట్లనే క్షమిస్తావు లేదు వాడి మీద నేను విరోధము పగబెట్టుకుంటే పాపమే వెళ్తది చంపేస్తున్నావు కాబట్టి ఇది నీ నిర్ణయం అన్నట్టు ఇది నీ ప్రణాళిక నీ సిద్ధపాటు అన్నట్టు చేయకూడదు అనుకుంటే చేయవు చేయాలనుకుంటే చేస్తావు దేవుడు అదే కదా భయంతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోమన్నాడు అలా కొనసాగించుకునేవాడు దేవుడిచ్చిన గొప్ప రక్షణను నిర్లక్ష్యం చెయ్యడు అలా నిర్లక్ష్యం చేయని వాడు దేవునికి భయపడతాడు దేవునికి లోబడతాడు దేవుని ఇష్టాన్ని ప్రకారంగా దేవుని చెత్త జీవిస్తాడు వాడెట్లా దుష్టునికి అవకాశం ఇస్తాడు దేవుని మూలం దేవుని బీజము నీలో నిలుచును గనుక దుష్టుడు వానిని ముట్టడు ఈ వాక్యము నీలో ఉంటే దేవుని భయం నీలో ఉంటే దుష్టుడు ముడతడా భయం లేదు వాక్యం లేదు వాడికి అవకాశమే కదా గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనము మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఏలగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయును క్షయమైనది అందుకు శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపజేయుచున్నది ఆత్మలో జీవించాలంటే ఆత్మ చేత నడిపించబడాలంటే ను నువ్వు శరీరానుసారంగా నీ యొక్క శరీర దురాశలకు నువ్వు అవకాశం ఇవ్వకూడదు ఈరోజు నిశ్చయించుకోవాలా ఈరోజు ను తీర్మానించుకోవాల ఎప్పుడాలే కూర్చొని వినిపోతాం ఎప్పుడాలే ఉంటాం అంటే తప్పించుకోలేవు ఒకరోజు పలానా ఉపదేశకుడు నాకు చెప్పిండు పలానా బోధకుడు నాకు ఈ మాట చెప్పిండు ఆ రోజు నేను ఎట్లా త్రోసి ఆ రోజు దేవుడు నా హృదయాన్ని గద్దిస్తున్నా కూడా నేను తృణీకరించినా కాబట్టే కదా ఈ రోజు ఈ మండుతున్న అగ్నిగుండంలో వచ్చి ఈ రీతిగా నేను యాతన పడుతున్నా బాధపడుతున్నా ఎవడు చెప్పుకోగలరు చెప్పుకున్నా ఎవరు వచ్చి అక్కడి నుండి నిన్ను పైకి తీసుకురాగలరు ఈరోజు నువ్వు చేసే అవిధేయత ఈరోజు నువ్వు చేసే నిర్లక్ష్యము ఈరోజు నువ్వు సమర్థించుకునే నీ జీవితము దేవునికి లోబడని జీవితము ఎంతగా ఒక దినం నిన్ను మనం తెలుసుకోవాలా కాబట్టే పౌలు అంటున్నాడు రెండో కొరంది కొరందీలకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయము ఒకటో వచనము దానికి ముందు రోమ పత్రిక రోమా పత్రిక ఆరో అధ్యాయము చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్తు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్తుంతరు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది ఎందుకు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను చెప్పుచున్న మాటలు ఆత్మయో జీవమునై ఉన్నాయనంటే ఆత్మనే జీవించేది దేవుని ఆత్మనే కాబట్టి ఈరోజు నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి శరీరేచ్చల పట్ల శరీర దురాశలకు ఇంకా నువ్వు ఉంటే ఇంకా ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తుంటే దేవుడంటే భయం లేకుండా ఉంటే దేవుడిచ్చిన సొంత రక్షణ పట్ల ను నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు తప్పించుకోలేవు నువ్వు కాపాడబడలేవు నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు ఈరోజే ఆ దేవుడు నిన్ను కాపాడాలని ఈరోజే ఆ దేవుడు నువ్వు చేసిన పాపాలన్నిటిని ఒప్పుకుంటే క్షమించాలని నిన్ను రక్షించుకోవాలని దేవుడు ఆలోచన ఉన్నాడు ఒప్పుకునే స్థితి నీకుందా ఈరోజు దేవుని ఎదుట సాగిలపడి నువ్వు చేసిన దాన్ని బట్టి ఆత్మకు విరోధంగా ఉండే నీ శరీర దురాశలను బట్టి ఇంతకాలం వాటిని పట్ల నువ్వు ఒప్పుకొని దేవా క్షమించగలిగే అడిగే స్థితి ఈరోజు నువ్వు ఉంటే చాలు కోట్లు కష్టపడబల్లా అవి కూడా కాపాడలేవు నిన్ను దేవుని ఉగ్రత నుండి నీ నోటితో ఒప్పుకునే ఆ మాటలు నిన్ను కాపాడతాయి అని ఒప్పుకోం ఎందుకంటే అహం మనకి గర్వం పెర్ర విగుతున్నాం నేనేంది పాపంలో ఉండమేంది నేనేంది నేను ఎంతటోని నువ్వు నేను తెలుసుకోవాలా అలా విర్ర అలా గర్వించేవాడు ఎప్పుడో పడిపోయిన అలాంటి వాళ్ళు పడిపోయిన వాళ్ళు కాబట్టి చేసిన దాన్ని బట్టి ఒప్పుకోలేని స్థితి చేసిన పాపాన్ని బట్టి దేవుని దగ్గర ప్రాయచిత్తం పొందుకోలేని విశ్వాసము నమ్మకము వ్యర్థమే కాబట్టి శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రము లోబడదు కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు ఎందుకు ఆత్మ లేనివాడు నా వాడంటే ఆత్మ లేని ప్రతి వాడు శరీరానుసారంగా ఉన్నవాడు కాబట్టి వారిలో పాపము యాల్తది నువ్వు అభిచారం చేయపోవచ్చు నీలో ద్వేషం లేదా నువ్వు విగ్రహారధం చేయపోవచ్చు నీలో మత్సరం లేదా లేదా నువ్వు ద్వేషించకపోవచ్చు విగ్రహారధన ఉండకపోవచ్చు జాగత్వం ఉండపోవచ్చు నీలో అసూయ లేదా పాపం కదా ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవచ్చు ఒక్కటొన్న నువ్వు కదా పులిసిన పిండి కొంచెం నీలో ఉంటే పులిపే కదా చేదైన వేరుంటే అపవిత్రమే కదా దేవునికి ఇష్టం లేని ఉంటే పాపమే కదా అన్నీ ఉండొచ్చు ఒకటి లేకపోతే ధర్మశాస్త్రం గైకొని ఒక్క ఆగ్నిలో దప్పిపోతే పాపం కదా ఇది అంటే ఇదొక పాపము అదొక పాపమా పాపంలో చిన్న పాపము పెద్ద పాపాలు ఉన్నాయా మనం ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడు దేవుణ్ణి మనం ఏం అడగాల ఏమి ప్రాయచిత్త పొందాలంటే ప్రభువు మాట్లాడుతున్నాడు చూడండి చూడండి కొరందిలకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచనం ఇది అడగాల విని గ్రహించుకున్నవాడు ఈరోజు ధన్యుడే అవుతాడు అన్నట్టు మనుషులను బట్టి చూసేవాడు ఒకరోజు ఆ యాతన ఆ బాధ పడే రోజు తెలుసుకుంటాడు చూడండి కొరందిలకు రాసిన పత్రిక రెండో పత్రికల కొరందిలకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు చెప్తుండో ఏం చేయాలంటే ఈ వాక్యం చేయాల మనం ప్రియులార మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మశము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము దేనికి చేసుకోవాలంట శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము మురికి ఇప్పుడు నువ్వేం చేయాలంట నేను నువ్వు పవిత్రులుగా చేసుకోమంటున్నాడు దేవుడు కోరుకుంటుంది ఈ రోజు ఇదే ఈరోజు దేవుడు కోరుకుంటుంది లోకంలో ఉన్న వారిని ఇదే మీ నుంచి ఏం ఆశించట్లేదు దేవుడు ఈరోజు దేవుడు మిమ్మల్ని నుంచి ఏమి కోరుకోవట్లా నువ్వు ముందు రక్షించబడి ఇతరులను రక్షించాలని కోరుకుంటున్నాడు దేవుడు నువ్వు పాపము నుండి విమోచించబడి పాపములో ఉన్న విమోచించమంటున్నాడు అంటే ప్రభు రక్షణలోకి నడిపించమంటున్నాడు ఈరోజు నువ్వు ఆత్మలో జీవించి ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొని అనేకులు ఆత్మలో జీవించేలాగా ఆత్మను అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకునేలాగాన ఆత్మను పొందుకునే వారిలాగా ఆత్మ కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు ఆత్మ లేకపోతే ఈరోజు మనలో పరిశుద్ధత లేకపోతే ఈరోజు మనమే దేవునికి భయపడకపోతే ఇంకా మన జీవితమే దేవునికి లోబడకపోతే ఏంటి చెప్పండి ఎవరికి ఇది మేలు నీకు రక్షణ లేకపోతే ఇతరులకు నీ ద్వారా రక్షణ ఎట్లా ఉంటది నీలో పులుపు ఇతరులు పులుపు లేని వారికి ఎట్లా ఉంటారు నీ జీవితమే పాపములో ఉండి నువ్వు ఇంకా శరీర దురాశలకు లోబడుతూ శరీరేచ్చలు శరీరానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధుల వలె ఉంటే ఎట్లా ఇది ఎంత గుడ్డితనంలో ఉంది లోకం ఎంత చూడండి ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు నీ శరీర ముక్కును ఆత్మకు కలిగిన సమస్త కల్మశము ఈరోజు నువ్వు పవిత్రులుగా నువ్వు చేసుకోమంటున్నాడు ప్రాధేయపడు దేవుని ఎదుట తగ్గించుకో నీలో ఉన్న పాపాలు ఉంటే ఒప్పుకో దేవుని ఎదుట కన్నీళ్లు విడు చేసిన దాన్ని బట్టి ప్రభున్నను క్షమించని ప్రభు దగ్గర ప్రాయచ్చిత్త పొందుకో అయ్యా నేను ఏదేంట్లో తప్పిపోయినా తెలియదా మన జీవితాలు మనకు తెలియదా మన అలవాట్లు మనకు తెలియదా మన హృదయాలు మనకు తెలియదా మన ఆలోచనలు ఒకవేళ తెలిసినా కూడా ఉన్నామంటే భ్రమపడడం కాదా ఇది మోసపోచుకోవడం కాదా అందుకు మోసపోకుడని ఎందుకు అన్నాడు దేవుడు ఎందుకు దేవుడు వెక్కిరింపబడు అంటున్నాడు ఈరోజు ఇది నువ్వు కలమోసము నుండి నువ్వు పవిత్రుడిగా చేసుకుంటే శరీరము ఆత్మలో రెండు ప్రకారంగా నువ్వు దేవునికి జీవించగలవు ఈరోజు ఆత్మకు విరోధంగా ఏవైతే నిన్ను ప్రేరేపిస్తున్నావో వాటిని విడిచిపెట్టగలవు సమస్త కల్మషం ఏదైనా కావచ్చు ఈరోజు నువ్వు పవిత్రులుగా చేసుకుంటావు సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా మార్చగలడు దేవుడు కేవలము ఒప్పుకోవడం ద్వారా అంటే నోటితో ఒప్పుకోవడం ద్వారా ఇది ఉచితమే కదా కష్టపడాలా ప్రయాసపడాలా ఎవరి దగ్గరన్నా మనం ఎంతో కష్టపడాలా ప్రయాసపడాలా ఈ లోకం కానీ ఉచితంగా దేవుడు నిన్ను క్షమిస్తానంటున్నాడు ఈరోజు నువ్వు చేసిన శరీర దురాశలను బట్టి నువ్వు ఇంతకాలం శరీర దురాశలకు లోబడిన నీ జీవితాన్ని బట్టి నీకు సొంత రక్షణను కొనసాగించుకోవడంలో నువ్వు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి నీ పిలుపును బట్టి నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న ఆ నిర్లక్ష్యమైన జీవితాన్ని బట్టి ఈరోజు నువ్వు ఒప్పుకుంటే నీ శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మశము నుండి దేవుడు ఈరోజు నిన్ను పవిత్రుడిగా మారుస్తుడు తన రక్తంలో కడిగి ఇప్పుడు నేను పవిత్ర పరిశుద్ధపరుస్తుడు చూడండి యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యం ఉంటుంది యాకోబు రాసిన పత్రిక చూడండి ఇరవై ఒకటో యాకోబు రాసిన మొదటి పత్రిక ఇరవై ఒకటో అందుచేత సమస్త కల్మశమును అంటే సమస్త కల్మశం అంటే అది శరీరముకు కలిగిన కల్మషము కానీ ఆత్మకు కలిగిన కల్మషము కాని వెర్ర వీగుతున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి వాక్యమును ఇప్పుడు ఏసు రక్తము నిన్ను కడిగి పవిత్రపరచదు నీ ఆత్మను ఇప్పుడు రక్షించేది ఈ జీవము దేవుని వాక్యము నీ ఆత్మను రక్షించగలదు కాబట్టి నువ్వు సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు అంటే నువ్వు తగ్గించుకోగలిగితే నువ్వు దేవుని ఎదుట సాగిల పడగలిగితే ఆ ప్రభువు దగ్గర నువ్వు చేసిన దాన్ని బట్టి ఒప్పుకోగలిగితే నీ ఆత్మకు ఈరోజు రక్షణ లేకపోతే నువ్వు నశించుటకు వెనుక తీసిన ఆ రోజు అనుకుంటావు నా బోధకుల మాట నేను త్రోసివేసిన నా హృదయ గద్దెంపును నేను తృణీకరించిన ఆ రోజు ఎందుకు నేను అంతగా తప్పు చేసిన ఆ రోజు అలా నా హృదయ గద్దెంపును తృణీకరించకుండా ఆ రోజు నా బోధకుల మాట నా సేవకుల మాట నేను వినుంటే ఈరోజు నేను ఈ బాధ పడేవాడిని కాదు కదా ఈరోజు నేను పాపములో ఉండి చనిపోయి నా శరీరముకు ఆత్మకు కలిగిన కలమశము నుండి నేను పవిత్ర పరచుకోకుండా చనిపోతే ఈ మండుతున్న అగ్నిగొండంలోకి నేను వచ్చేవాడిని కాదు కదా ఆ రోజు చెయ్యని దాన్ని బట్టి ఆ రోజు ఆ శక్తి గల వాక్యాన్ని అంగీకరించలేకుండా నేను చేసిన ఆ అవిధేయతను బట్టి ఈ రోజు ఈ యాతన పడాలా ఈ వేదనకరమైన స్థలంలోకి నీ ఆత్మ వెళ్ళాలా తీర్మానం నీదే పెద్దపాటు నీదే ఒకనొక దినం దేవుణ్ణి నిందించడానికి ఏం లేదు అబ్రహామ్ మాట్లాడినప్పుడు ధనవంతుడు అంటున్నాడు నా సేవకులు ఉన్నారు వాళ్ళు చెబితే నమ్మితే ధన్యుడే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నేనే పాటివాణ్ణి నేనెంతటి వాణ్ణి ఈ జీవం దేవుని వాక్యాన్ని ఆయన సన్నిధిలో నిలబడి చెప్పడానికి నాకు ఏ ఆరాత కానీ సమస్తము నడిపించి చేసే దేవుడు గొప్పవాడు మనుషులను బట్టి వాక్యాన్ని తీసుకుంటూ మనుషుల వాక్యాన్ని బట్టి ఉండేవాళ్ళమైతే నీ జీవితం ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదన్నట్టు నువ్వు ఇన్కంప్లీట్ గానే ఉంటావు ఏదో లోపం నీలో ఉంటుంది ఏదో బలహీనత నీలో ఉంటది ఇది దేవుని వాక్యం ఇది దేవుని సన్నిధి ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుని సన్నిధిలో ఉంటాం అనేది అబద్ధమా అలా ఇద్దరు ముగ్గురు ఉంటే దేవుడు ఉంటానని ఇక్కడికి వచ్చిన ఈ ఆరాధనలో ఉన్నది మనం అబద్ధమా మనుషులు చెప్పేది మనుషులు ఉండే ఇక్కడ ఎందుకు రావాలా ఇది దేవుని సన్నిధి ఎందుకు అనుకోవాలా ఇది దేవుని వాక్యం అని దేవుని సన్నిధికి ఎందుకు రావాలా వాక్యం మనల్ని బట్టి మన జీవితాలను బట్టి పరిశీలించుకొని మార్చుకోకుండా నువ్వెందుకు ఆయన దగ్గరికి రావాలా ఆఖ్య నువ్వు తీసుకొని అంగీకరించలేని హృదయం ఉంటే నువ్వు ఎందుకు రావాల ఎవరి కోసం రావాలా ఎవరి మెప్పు కోసం రావాల ఎవరిని సంతోషపరచాలని మనం రావాలా దేవుణ్ణ మనుషులనా మారనప్పుడు దేవుని ప్రాకారంగా చెప్పినా తీసుకోలేనప్పుడు దేవుని ప్రాకారంగా ఉండనప్పుడు ఎందుకు రావాల ఇది గ్రహించుకోగలిగితే ఇకనైనా మార్పు చెందుతామన్నట్టు ఇకనైనా దేవుని వాక్యాన్ని అంగీకరించి మన జీవితాలు మార్చుకుంటాడు లేకపోతే నిర్లక్ష్యమే ఈరోజు దేవుడు రాడు పరిశుద్ధాత్మడే మనలో ఉండి మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడే మనలో ఉండి మన పాపాల గురించి చెప్తాడు తీర్పుని గురించి చెప్తాడు కాబట్టి ఇది మనం అశ్రద్ధ చేయొద్దు కాబట్టి మనము చూడండి లాస్ట్ వాక్యము ఎఫెస్సీలకు రాసిన పత్రిక చూడండి దానికి ముందు పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినము పక్షపాతము లేకుండా అంటే దేవునికి ఎలాంటి పక్షపాతం అనేది ఉండదు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినము ఈ స్వాతంత్రము అనుగ్రహించు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమును కాడి చిక్కుకొనకుడి పాపానికి దాసులము కాకూడదు మనం ఒకప్పుడు శరీర దురాశలకు లోబడిన వాళ్ళమే ఒకప్పుడు అవిధేయులమే అపవిత్రులమే దేవుణ్ణి ప్రేమించని వారం దేవుణ్ణి ఎరగని వారమే దేవుణ్ణి ప్రేమను తెలుసుకొని వారమే ఈరోజు ఎరిగినము తెలుసుకున్నాము ఇంకా మనము కాడి కింద చిక్కుకుంటే ఇంకా మనము పాపానికి దాసులమైతే ఇంకా శరీర దురాశలకు లోబడుతుంటే నువ్వు చచ్చిన వాడివే నీ ఆత్మ చనిపోయిందే శరీరము కేవలం శరీరంలో జీవిస్తే ఏం లాభం ఉంటామో వంద ఉంటామో యాభై ఉంటామో ఎంత ఉంటామో తెలియదు కానీ అక్కడ యుగయుగాలు ఉంటాం కదా దానికి ముగింపు లేదు కదా చూడు ఆ ధనవంతుడు సుఖపడ్డాడు కొంతకాలం దరిద్రుడు కష్టపడ్డాడు కొంతకాలం కానీ దరిద్రుడు సేద తీర్చుకుంటున్నాడు కానీ ధనవంతుడు కష్టపడుతున్నాడు ఇతను పడిన కష్టము ఒక లిమిట్ పెట్టండు కానీ ఆ కష్టం లిమిట్ లేదు కదా యుగయుగాలు ఉంటుందా బాధ కాబట్టి క్రైస్తవులమైన మనము రక్షింపబడిన మనము దేవుని పిలుపులో ఉన్న మనము ఈరోజు మన రక్షణ అశ్రద్ధ చేయొద్దు నిర్లక్ష్యం చెయ్యొద్దు దేవునికి భయపడడం దేవునికి లోబడడం దేవుని ప్రకారంగా జీవించాల ఆత్మలో జీవించాలంటే శరీరానికి విరోధంగా ఆత్మకు విరోధంగా ఉండే శరీర దురాశలకు మనం లోబడకూడదు పాపానికి లోబడకూడదు దేనికి నువ్వు దాసుడువో నువ్వు దేనికి దాసుడు అయితే దానికి నువ్వు బానిస దానికి ఆడి ఉన్నట్టు ఈ రోజు నీ దీర్మానాన్ని బట్టి దేవుడు ఒకటే అంటున్నాడు ఆ కొరందిలకు రాసిన మొదటి పత్రికలో వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు రెండో కొరందీలకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం ఒకటో వచనము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో మొదట ఏం చదువుతున్నాడు భయము చెప్తున్నాడు తర్వాత పరిశుద్ధతను సంపూర్తి చేసి శరీరముకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి నువ్వు పవిత్రులుగా చేసుకుందము కాబట్టి ప్రతివారు వారు మీరు ఉన్న కాడే మోకాళ్ళేసి ప్రభుని అడగండి ప్రభా ఏ శరీర దురాశకు నేను లోబడినాను నీకన్నా ఎక్కువగా వేటిని నేను ప్రేమించినాను ఏ వాక్యంలో దేని విషయంలో నీ మాట నేను వినలేకపోతున్నాను భయం లేకుండా ఉన్నాను తండ్రి ఏ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను అశ్రద్ధగా ఉన్నాను అజాగ్రత్తగా ఉన్నాను మెలుకుగా ఉండాల్సిన నేను ఈరోజు కునుకుతున్నాను తండ్రి నన్ను క్షమించాయ్యా నా శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి నన్ను ఈరోజు పవిత్రునిగా చెయ్యయ్యా ఇక మీదట నేను ఆత్మలోనే జీవించాలా కాబట్టి నాలో ఎలాంటి శరీర దురాశలు శరీరేచ్చలు శరీరానుసారమైన మనసు నేను కలిగి ఉండకుండా లోకానుసారమైన జీవితం కలిగి ఉండకుండా ప్రభు నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడిని నేను పైనన్న వాటిని వెతకాల కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాల ఆయన నీతి అంటే మన పాపంలో చనిపోవడం అంటే భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవడమే ఆయన నీతి ఆయన రాజ్యం అంటే నీ శరీరానికి ఆత్మకు కలిగిన కల్మశము నుండి నువ్వు పవిత్ర పరుచుకుంటేనే ఆయన రాజ్యంలో నువ్వు ఉండగలవు కాబట్టి ఈరోజు దేనిలో తప్పిపోతున్నామో దేనిలో నిర్లక్ష్యంగా ఉన్నామో ప్రతి ఒక్కరూ మీ నోటి తెరిసి ఈరోజు అడగండి ప్రభు ఎదుట ఒప్పుకోండి నా శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మశము నుండి నన్ను పవిత్రునిగా చేయ్యా నా పాపాల నుండి నన్ను క్షమించాయ్యా నా అపరాధాల నుండి క్షమించాయా నా రక్షణ విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉంటే నన్ను క్షమించాయ్యా ఇక మీదట భయముతో వణుకుతో నేను జీవిస్తానయ్యా తీర్మానాంచుకోండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం గల దేవ గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రములు దేవా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాలో ఉండి ఈ వాక్యాల ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి ఈ వాక్యాల ప్రకారంగా తండ్రి నేనన్నా మేమేమన్నా మీకు అంగీకారంగా లేకపోతే నాయనా మమ్మల్ని మీరు క్షమించండి శరీరము కేవలం నిష్ప్రయోజనమే ఆత్మలో మేము జీవించాల ఆత్మకు విరోధంగా ఉండే శరీర దురాశలను మేము విసర్జించాల మేం పరదేశులము యాత్రికులము కాబట్టి భయముతో జీవించాలా మాకిచ్చిన సొంత రక్షణను భయముతో వణుకుతో మేము కొనసాగించాలా ఆత్మ కలిగిన వారమై ఆత్మను అనుసరించి క్రమముగా మేము నడుచుకోవాలా తండ్రి ఆత్మ సంబంధుల వలె మేము జీవించుటకు సహాయం దయచండి మా శరీరముకు ఆత్మ కలిగిన సమస్త కల్మశము నుండి దేవ మమ్మల్ని పవిత్ర పరిచి ఈ రోజునైనా మీలో మమ్మల్ని నూతన ఇక మీదట భయము కలిగి వణుకు కలిగి నీకు లోబడి తండ్రి నీ చిత్తానుసారంగా మేము జీవించుటకునైనా నీ కృప అందరికీ అందరికి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి నీకు ప్రార్థించి నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేము ప్రైజ్లాడ్ సిస్టర్ అందరు మీరే ఫైనల్ బ్లెసింగ్స్ ఇవ్వండి మన ప్రభు అయిన ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారము ఈ ఆరాధనలో కూడి ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే ఎవరైతే నిరంతరము ప్రార్థిస్తున్న విజ్ఞాపనలు చేస్తున్న ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ మనందరికీ సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె ప్రేస్తలాడు అందరూ అందరికీ ప్రేస్తలాడు